శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చీవరచితమైన శ్రీ వేదాంత పంచదర్శి పంచకోశ వివేక మనబడు మూడవ ప్రకరణంలో క్రమంగా ముప్పై ఐదు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము అందులో బ్రహ్మము అనంతమున్నది అని వివరించనైనది ఆ విషయంలో శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు అనంతమనే శబ్దానికి గ్రంథకర్ల చెప్పిన ప్రకారంగా దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితము త్రివిధ పరిచ్ఛేద రహితమున్న ద్వారా బ్రహ్మము అనంతము టిపణల ద్వారా చెప్పాడు దేశ పరిచ్ఛేదము కాల పరిచ్ఛేదము అంటే ఎలా ఉంటుంది చెప్పాడు ఇప్పుడు వస్తు పరిచ్ఛేదం ఎలా ఉంటుంది అది యాభై రెండవ ద్వారా చెప్తున్నాడు అన్యోన్యాభావ్ అన్యోన్యభావానికి ఏమంటాము భేదం అంటాము అన్యోన్యభావ ప్రతి భావ్ వస్తు పరిచ్ఛేదకయ్యే అన్యోన్యభావానికి ఏది ప్రతి అయి ఉంటుందో అది వస్తు పరిచ్ఛేదం గలదై ఉంటుంది అన్యమునందు అన్యం యొక్క అభావము అన్యోన్యభావము అంటే ఘటము పటము ఉన్నదనుకోండి ఘటం నందు పటం లేదు పటము నందు లేదు అంటే అన్య వస్తువు యొక్క స్వరూపం అన్య వస్తువు లేదు ఈ ఘట పటాదులు వస్తు పరిచ్ఛేదం గలవైనవి ఒక వస్తువు నందు మరొక వస్తువు ఉండదు కానీ బ్రహ్మము అన్ని వస్తువుల్లో అన్ని వస్తువుల యొక్క స్వరూపమయ్యి అస్థిభాతి ప్రియ చేత జడ వస్తువుల్లో మరియు సచ్చదానంద రూపం చేత చేతన ప్రాణుల్లో అన్నిటి యొక్క ఆత్మయ్యి అన్నిటి యొక్క స్వరూపమయి అంతటా అనిశితమయి ఉన్నందువల్ల ఆత్మ వస్తు పరిచ్ఛేదం గలది కాదు అని చెప్తూ భావానికి ఏది ప్రతి ఉంటుందో అది వస్తు పరిచ్ఛేదం గలదే ఉంటుంది సో వస్తు పరిచ్ఛేదం తీన్ ప్రకారక అత ప్రకారక హస్తు పరిచ్ఛేదం కూడా మూడు విధములుగా లేదా ఐదు విధములుగా ఉంటుంది అని పండిత్ పీతాంబర్జీ వారు చెప్తూ దేఖో ఛత్తీసు వాటిప్ప మూడు ప్రకారాలంటే అంటే సజాత్య విజాత్య స్వగత అని తెలుసుకోవాలి వస్తు పరిచ్ఛేదము మరియు పంచభేదము జీవ ఇష్కా భేద్ జీవన్ కా పరస్పర భేద జడ ఇష్కా భేద్ జడ జీవు కాబేద్ జడ జడ కా భేద్ ఏ పాంచకార జో వస్తువు అన్ని వస్తువు భిన్ను హోవే తాకా వస్తువు అంటే పదార్థతే పరిచ్ఛేద హస్తు మరో వస్తువు కంటే భిన్నంగా ఉంటదో ఆ వస్తువు వస్తు పరిచ్ఛేదం గలదై ఉంటుంది జైసే ఆకాశాదికు అవున భిన్నే ఆకాశము వాయువు అగ్ని జలము పృథివి ఇత్యాది ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకటి కంటే మరొకటి భిన్నంగా ఉన్నాయి అందువల్ల ఇవి వస్తు పరిచ్ఛేదం గలవై ఉన్నాయి అట్లే ఘట పటాదులు తీసుకోండి ఘటం అంటే పటం కాదు పటం అంటే పాషానం కాదు ఒక వస్తువు అంటే ఒక వస్తువు కాదు కాబట్టి ఈ వస్తువులు ఎట్లా ఉన్నాయంటే వస్తు పరిచ్ఛేదం గలవై ఉన్నాయి బ్రహ్మ జాతే సర్వ కల్పిత వస్తువు అధిష్టానం వివర్తోపాదన కారణం హోన్ ఎత్తే సర్వక స్వరూపే ఇక బ్రహ్మ ఎట్లా ఉంది అని అంటే బ్రహ్మ భిన్నమైనటువంటి సకల కల్పిత వస్తువులకు అధిష్టానం ఉన్నది అంటే వివర్తోపాదన కారణమై ఉన్నందు ఆ అధిష్టానమే కల్పిత వస్తువుల యొక్క వాస్తవ స్వరూపం కాబట్టి సకల వస్తువుల యొక్క స్వరూపం అయ్యి అంటే కల్పితకి అధిష్టానతే భిన్న సత్త అవే నెహి అయితే బ్రహ్మక వస్తువుతే పరిచేద భిన్నత నెహియ్ అధిష్టానం ఏదైతే ఉంటుందో కల్పిత వస్తువుల కంటే భిన్నంగా ఉండదు కల్పిత వస్తువుల యొక్క వాస్తవ స్వరూపమే అధిష్టానం ఉంటుంది అధిష్టానం కంటే భిన్న సత్త గలవి ఉండవు కల్పిత వస్తువులు మరి ఇప్పుడు కల్పిత వస్తువుల యొక్క అన్నిటి స్వరూపముగా అధిష్టానమే ఉంటది అట్లా బ్రహ్మమే సమస్త దేహాదిక ప్రపంచానికి అంతటికి కూడా అధిష్టానం ఉండందువలన మరి అన్నిటి కూడా అధిష్టాన స్వరూపమే ఉన్నందువలన మరి అన్ని వస్తువులలో అనుశితమే అధిష్టానం బ్రహ్మమే ఉండి వాటి యొక్క స్వరూపమై ఆత్మయ్యి ఉంది అత్య బ్రహ్మకా వస్తువు పరిచ్ఛ అంటే భిన్నత నెయ్యాయి పరిచ్ఛేదం అంటే భిన్నత వస్తు పరిచ్ఛేదం బ్రహ్మమునకు లేదు అంటే ఏ వస్తు చేత కూడా బ్రహ్మము భిన్నం కాదు ఏ విధంగా మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనం జయయ మై సర్వం ఇదం ప్రతం సూత్రే మణిగణాయువ అని భగవంతుడు చెప్పిన ప్రకారంగా అన్ని వస్తువులలో పూలమాలలో దారం వలే అనుశృతమై అన్నిటి యొక్క స్వరూపమై అన్నిటి యొక్క ఆత్మ ఏ అధిష్టాన రూపమై ఏ వస్తువు కంటే కూడా ఆత్మ భిన్నంగా లేదు అందువల్ల వస్తు పరిచ్ఛేదం గలది కాదు బ్రహ్మము ఇహా ఏ అనుమాన హైస్తున్నాడు పరిచ్ఛేదే రహిత హయ్ ఇది ప్రతిజ్ఞ బ్రహ్మము అనేది పక్షం నందు వస్తు పరిచ్ఛేద రహితత్వం నే సాధ్యము బ్రహ్మము వస్తు పరిచ్ఛేద రహితం ప్రతిజ్ఞ సర్వాత్మ ఓన్యతే సర్వాత్మత్వాత్ ఇది హేతు అన్నిటి యొక్క స్వరూపమయ్యే ఉన్నందున ఈ బ్రహ్మము జో వస్తు పరిచ్ఛేది రహితం నెహీహో సర్వాత్మ అహి హైసే ఆకాశాది ఏది వస్తు పరిచ్ఛేదము రహితమై ఉండదో అంటే వస్తు పరిచ్ఛేదం గలదై ఉంటుందో అది సర్వాత్మ కూడా కాదు ఏ విధంగా అంటే ఆకాశాదుల వస్తు పరిచ్ఛేదం గలవై ఉన్నందున అది సర్వాత్మ కావు మరి ఏది సర్వాత్మ అంటే వస్తు పరిచ్ఛేద రహితమైనటువంటి బ్రహ్మమే సర్వాత్మ అందువల్ల బ్రహ్మము సర్వాత్మ అయినందువలన వస్తు పరిచ్ఛేదం గలది కాదు అని సిద్ధి సరే ఇప్పుడు ఉత్తర శ్లోకానికి అవతారిక చూడండి ఎనభై ఒకటో నా కేవలం శృతితహ్ యుక్తి తహా అపి ఇత్యాహ ప్రమాణం చేత అనంత శబ్దం చేత దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం ఏదైతే చెప్పబడిందో ఆ దేశకాల వస్తు పరిచ్ఛేద రైతత్వంను బ్రహ్మము నందు యుక్తి చేత ఇప్పుడు సిద్ధి చేస్తున్నాడు గ్రంథకర్త శ్లోకం ముప్పై ఆరు దేశకాలాన్ని అవస్తున్నా కల్పితత్వాచ్ మాయయా నదే సాదికృతంతోస్తి బ్రహ్మానంత్యం స్ఫుటం తథ దేశ కాలాన్ని అవస్తున్నా మాయయా కల్పితవాచ్ఛ మరి దేశ కాలాదుల అంతర్భూతమైనటువంటి అధిక ప్రపంచం గటపడాది వస్తువులన్నీ కూడా అవస్తువులు అనబడతాయి వాస్తవంగా వస్తువు ఏది అని అంటే త్రిసుకాలేశు ఏకరూపేణ అవస్థిత మూడు కాలాల్లో ఏక రూపకంగా రూపం చేత ఉన్నటువంటిది ఏదో అదే వస్తువు అనబడుతుంది అది కేవలం పరబ్రహ్మ వస్తువు ఆ పరబ్రహ్మ వస్తువు కంటే భిన్నంగా అన్ని అవస్తువులే ఈ వస్తువులన్నీ దేశ కాలాదు మొదలుకొనివన్నీ మాయ చేత బ్రహ్మందు కల్పించబడ్డాయి కాబట్టి ఆ కల్పిత వస్తువులకు అన్నిటికీ కూడా ఆధారము అధిష్టానం వివర్తోపాదన కారణము బ్రహ్మమే అన్నిటి యొక్క స్వరూపమై ఉన్నందువలన బ్రహ్మమునకు దేశ అంతము లేదు దేశాదికృత అంత నాస్తి బ్రహ్మమునకు దేశాధికృత అంతం దేశకృత అంతము కాలకృత లేదు అందుకని త్రహ అనంత్యం స్ఫుటం అందుకని బ్రహ్మము అనంత్యము అని స్పష్టంగా తెలియబడుతుంది ఎనభై మూడో అంకం పరిచ్ఛేద హేతనా దేశకాలా అవస్తూనా మాయ కల్పితాచర్భనగరాది గగనస్ ఇవేశాది పారమార్థి పరిచ్ఛేదో బ్రహ్మని సంభవతి అనంత్యం తావద్ వ్యక్తమే మాయ చేత కల్పించబడినటువంటి దేశ కాలాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బ్రహ్మం నందు ఎట్లా ఉన్నాయనంటే గంధర్వ నగరము వలే ఉన్నాయి ఆకాశం గంధర్వ నగరం ఏ విధంగా కల్పించబడుతుందో అట్లా ఈ దేశ కాలాదులే కల్పితమున్నాయి దేశ కృతాంతము కాలకృతాంతము వస్తుకృతాంతము బ్రహ్మమునకు లేదు అని ఇంత పూర్వం శృతి ద్వారా చెప్పినాడు కదా వాస్తవంగా విచారం చేస్తే ఈ దేశ కాలాదులే కల్పితం ఉన్నాయి బ్రహ్మనందు మరి ఆ కల్పితమైనటువంటి దేశ కాలాదుల చేత బ్రహ్మము ఏ విధంగా పరిచ్ఛన్నం కాబడుతుంది చెప్పండి ఆ దేశ బ్రహ్మనందు కల్పితమై బ్రహ్మం యొక్క స్వరూపం ఉన్నాయి బ్రహ్మం కంటే భిన్నం కావు కల్పిత వస్తువు అధిష్టాన విద్యతే అధిష్టానం కంటే భిన్నం కాదు అందువల్ల ఎప్పుడైతే ఈ దేశ కాలాదులే కల్పితమో ఆ కల్పితమైనటువంటి దేశ కాలాదు బ్రహ్మవును పరిచ్ఛన్నం ఎలా చేయగలవు చేయజలవు అందుకని నా దేశాదికృతం అంత వస్తే దేశాధికము బ్రహ్మకు లేదు అని బ్రహ్మ నందు ఆనంత్యము స్పష్టమే ఉన్నది అంటాడు దీనికి నృశ్యమే ఉత్తర తాపన ఉపనిషత్తు ప్రమాణమిస్తున్నాడు తదే తత్సత్యమాత్మ బ్రహ్మయ ఇది కృతజ్ఞ మంత్రం ఉన్నది ఇక తర్వాత బ్రహ్మాత్మేవాత్రం నచికి సత్య ఆత్మవ ఇదొక మంత్రం ఇక నృసింహో దేవోతి ఇదొక మంత్రం మరియు అయమాత్మ బ్రహ్మ ఇది మాండూక్యోపనిషత్తు రెండో మంత్రం ఇత్యాది శ్రుతి ఆత్మన బ్రహ్మ అభేద ప్రతిపాదనాత్ తి అనంత్యం సిద్ధం ఇది తాత్పర్యం ఈ శృతులన్నీ కూడా ఏం చెప్తున్నాయి అనంటే ్రహ్మమైతే దేశకాల వస్తు పరిచ్ఛేద రహితము అని శృతి చేత యుక్తి చేత నిర్ణయింపబడింది అదేవిధంగా ఈ శృతులను కూడా ఏం చెప్తున్నాయి బ్రహ్మ ఆత్మ ఆత్మ ఏవ బ్రహ్మ అని బ్రహ్మ ఆత్మలకు అన్నప్పుడు ఏ విధంగా బ్రహ్మము దేశకాల వస్తు పరిచ్ఛేద రహితమున్నందువలన అనంతము అని చెప్పబడిందో ఆ అనంతత్వము బ్రహ్మ అభిన్నమైనటువంటి ఆత్మయందు కూడా వర్తిస్తుంది ఎందుకు ఈ శృతులన్నీ కూడా బ్రహ్మాత్మల యొక్క ఏకత్వం చెప్తున్నాయి మరి ఎప్పుడైతే బ్రహ్మం చేత ఈ ప్రత్యేగాత్మ అభిన్నం అని మరి బ్రహ్మం అనంతం బ్రహ్మం చేత అభిన్నమైనటువంటి ప్రత్యేగాత్మ కూడా అనంతమే అని అర్థత సిద్ధమయ్యింది అని ముప్పై ఆరో వ్యాఖ్యానం తెలుసుకున్నాము యాభై టిప్పణం చూడండి గంధర్వ నగరము అని చెప్పాడు కదా దాని మీద టిప్పణం చూడండి ఆకాశ విషయ్ బాధల్కా సమూహం నగరాకార ప్రతీతి ఓవెహే ఆకాశం నందు మేఘాల యొక్క సమూహము ఒక నగరాకారంలో ప్రతీతం అవుతుంది దానికి గంధర్వ నగరము అంటారు లేదా ఆకాశమే ఇంద్రజాల రచిత నగర ప్రతీత ఓవెహె ఏ విధంగా ఇంద్రజాలికుడు గారిడీ తన యొక్క మాయ ఆకాశంలోనే ఒక నగరం ఉన్నట్టుగా మనకు చూపెడతాడు తన యొక్క ఇంద్రజాలం చేత దానికి కూడా గంధర్వ లేక మరణకాలమే నగర ప్రతీతి ఓవే హే సో గంధర్వ నగర్ హే హై కొందరికి మరణకాలంలో నగరం ప్రతీతి అయితే దాని కూడా గంధర్వ నగరం అని కూడా అంటారు మొత్తం మీద గంధర్వ నగరం అంటే ఇది వాస్తవం కాదు మిథ్య అని చెప్పినట్లయింది ఇహా ఆదిశబ్దు కరి ఆకాశ విషయ్ నీలత అవరు కటహాకారత ఆరు తంబూక ఆకార ప్రతి ఓబయ గ్రహణ గంధర్వ నగర అది అన్నాడు కదా ఆది శబ్దం చేత ఏమేమి తెలుసుకోవాలి ఆకాశంలో మనం చూస్తుంటే ఆకాశము తంబూ ఆకారంగా అంటే ఒక గొడుగులాగా కనపడుతుంది ఆకాశం గొడుగులాగా ఉందా బాబా లేదు కదా కాని గొడుగులాగా ఉన్నట్టుగా కనపడడం ఇది భ్రాంతి ఇక నీలత కనపడుతుంది ఆకాశం నందు నీల నీల రంగు ఉన్నట్టుగా కనపడుతుంది అది కూడా భ్రాంతియే మరియు తంబూ ఆకార్ ఒక డేరా లాగా కనపడుతుంది ఒక కడాయి లాగా కనపడుతుంది ఇదంతా కూడా భ్రాంతి అదే విధంగా ఈ దేశ కాలాది వస్తువులన్నీ కూడా బ్రహ్మం నందు గంధర్వ లేదా ఆకాశం నైల్యం వలె భ్రాంతి కల్పితంగా కనపడుతున్నాయి వాస్తవం కాదు కల్పిత వస్తువు యొక్క వస్తవ స్వరూపము బ్రహ్మమే అయినందు ఇప్పుడు బ్రహ్మ వితరిక్తంగా ఈ దేశ కాలాదులు ఏవి లేవు కాబట్టి బ్రహ్మం యొక్క స్వరూపమే కాబట్టి ఆ బ్రహ్మమును ఈ దేశ కాలాదులు పరిచ్ఛిన్నము అని చెప్పినట్లయింది ఇక నృసింహ అనే శబ్దం వచ్చింది కదా నృసింహ దేవా అని ఉత్తర తాపని ఉపనిషత్తులు ప్రమాణంలో చెప్పబడింది కదా నృసింహ అనే శబ్దానికి అర్థం చక్కగా శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు చెప్తూ ఉన్నారు చూడండి నృ సి అనే అక్షరాలు ఉన్నాయి కదా నృ అంటే నర అంటే మనుషనక మనుష్యుల యొక్క తునికే సిమ్ నా జన్మాది సంసార రూపం మలుకు సిమ్ అంటే జన్మాది రూప సంసార రూపం మలమును హా నామ అపనే జ్ఞానకరి నాశకర్త హా జో ఆత్మ సో ఇహ అంటే ఈ నృసింహ ఉత్తర తాపన శృతి అందు నృసింహ కయ్ నృసింహ అనే శబ్దం చేత చెప్పబడింది చూడు మళ్ళీ వినండి నృ అంటే మనుషులు అంటే మనుషుల యొక్క సింహ అంటే జన్మాది సంసార రూపం మలమును హ అంటే హినస్టి నాశనం చేసేవాడు అంటే సకల జీవుల యొక్క మనుష్యుల యొక్క సంసారమును నాశనం చేసేవాడు నృసింహుడు అని చెప్పినట్లు అయింది అంటే ఆత్మ రూపు జో దేవు కయ సుప్రకాశ చైతన్యం సో నృసింహ దేవు కయ్య హా అయితే నృసింహనే చెప్పినాడు అర్థము మరి దేవ అనే దానికి అర్థం చెప్పలే కదా మరి దేవ అంటే ఎవరు దేవ అంటే దివు ప్రకాశనే అంటే స్వయం ప్రకాశం చైతన్యము సకల జీవుల యొక్క అంతరాత్మ ఏదైతే ఉన్నదో అదే నృసింహ దేవుడు అని చెప్పినట్లు చూసారా నృసింహ దేవుడు అంటే ఏదో సగము నృసింహ తలకాయ ఉంటది సగము మనుష్య ఉంటదని ఇట్లా కాదు నృసింహుడు అంటే సాక్షాత్ ప్రత్యేక పరమాత్మ ఆ పరమాత్మ యొక్క జ్ఞానం చేత సకల జీవుల యొక్క జన్మవర్ణ రూప సంసారం నాశనం అవుతుంది అందుకని సకల జీవుల యొక్క జన్మవర్ణ రూప సంసారాన్ని నాశనం చేసేవాడే నృసింహ దేవుడు అని తెలుసుకోవాలి సరే ఇప్పుడు ముప్పై శ్లోకానికి అవతారిక చూడండి ఎనభై నాలుగో అంకము జడస్య జగత బ్రహ్మణ్య ఆరోపితత్వేన బ్రహ్మణ పరిచ్ఛేదకత్వ అభావే అపి చేతనయోహ జీవేశ్వరయోహో తద్ తత్కృత పరిచ్ఛేదవత్వేన అనంత్యం బ్రహ్మణ సంగచేత ఇత్యాశంక్య తయో అపి ఔపాధిక రూపత్వేన పారమార్థికత్వ అభావాత్ నా తయో అపి వస్తు పరిచ్ఛేద హేతుత్వం ఇత్యా అభిప్రాయన ఆహా సత్యం ఇది అంటాడు స్వామీజీ సరే బ్రహ్మమునకు మీరు దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం ఉన్నందు ఆనంత్యం సిద్ధి చేసినారు కానీ జీవేశ్వర రూప చేతనాల లోపల భేదమున్నందున ఇక్కడ తత్కృత పరిచ్ఛేదవత్వేనా ఈ చేతనాలలో భేదం ఉన్నది జీవచేతనం అంటే ఈశ్వరచేతనం కాదు ఈశ్వరచేతనం అంటే జీవచేతనం కాదు అందుకని ఈ చేతనాలలో భేదం ఉండడం ద్వారా ఇప్పుడు బ్రహ్మమునకు అనంత్యము సంభవించదు అని ఈ విధంగా అంటున్నాడు తత్కృత పరిచ్ఛేదత్వేనా ఈ జీవేశ్వరుల చేత పరిచ్ఛేదం ఉండం ద్వారా ఆనంత్యం బ్రహ్మన సంగ చేత బ్రహ్మ నాకు ఆనంద్యం అనేది సంభవించదు అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు ఈ శంక సరి కాదు ఎందుకనంటే తయోహో అంటే ఈ జీవేశ్వరంలో ఏదైతే భేదం ప్రతీతి అవుతుందో అది ఔపాధిక రూపత్వేనా ఉపాధి సంబంధం వలన చేతనంలో భేద ప్రతీతయి ఈశ్వరత్వం జీవత్వం ప్రతీతి అవుతుందే గాని వాస్తవంగా ఈ ఉపాధులు మిథ్యా అందువల్ల బ్రహ్మ ఉన్నందు వాస్తవ పరిచ్ఛేద హేతుత్వం నా వాస్తవ పరిచ్ఛేదము లేదు పరి పరిచ్ఛేదం ఉన్నట్టు ప్రతీతి అవుతుంది కదా అని అంటే అది కేవలం ఔపాధిక భేదమే గాని వాస్తవ భేదం కాదు అని శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు సత్యం జ్ఞానం యత్ బ్రహ్మ తద్వస్తు జీవత్వం ఉపాధి కల్పితం చూడండి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యము జ్ఞానము అనంత స్వరూపం అనేటువంటి ఏ బ్రహ్మ అయితే ఉన్నదో ఆ బ్రహ్మం నందు ఈశ్వరత్వం జీవత్వం అనేటువంటి పరిచ్ఛేదం ఏదైతే ఉందో అది ఉపాధి ద్వయ కల్పితం రెండు ఉపాధుల వల్ల ఏర్పడినటువంటి భేదమే పరిచ్ఛేదమే కానీ వాస్తవ పరిచ్ఛేదము లేదు అంటాడు ఆ ఉపాధులేవి ఇప్పుడు తర్వాత విచారం చేద్దాము ఎనభై అంకం చూడండి ఎత్ సత్యాది రూపం బ్రహ్మ తద్ సత్తు చిత్తూ మరియు అనంతము అని ఏదైతే బ్రహ్మం యొక్క స్వరూపం చెప్పబడిందో అదే వస్తువు అనబడుతుంది అదే బ్రహ్మ వస్తువు తదేవ పారమార్థిక అదే పారమార్థిక వస్తువు త్రహ్మణ్ లోక ప్రసిద్ధం ఈశ్వరత్వం జీవత్వం చత్ పక్షమాన ఉపాధి ద్వయన కల్పితం అత కల్పితవాదేవ జడవత్ జీవేశ్వరయో అవి తత్ పరిచ్ఛేదకత్వ అభావ ఇది భావ ఏ విధంగా జడమైన పదార్థాల్లో ఘటమనే ఉపాధి పటమనే ఉపాధి రెండు ఉపాధులు భిన్న భిన్నంగా ఉన్న మనకు ఆ వస్తువుల్లో భేదం ప్రతీతి అవుతుంది కానీ ఆ రెండు వస్తువులు అనుసృతంగా చైతన్యం అస్థి బాతి ప్రియ రూపం చేత ఏకమై ఉన్నది కానీ సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ నందు ఈశ్వరత్వం జీవత్వం భేదం ఉన్నదో అది జీవేశ్వరులకు ఉన్నటువంటి ఉపాధి వల్ల ఏర్పడినటువంటి భేదమే కాని వాస్తవ భేదం కాదు మరి ఏమిటి అంటే కల్పిత భేదము కల్పిత పరిచ్ఛేదము అని చెప్పినాడు కం తద్ ఉపాధి ద్వయం ఇత్య ఆకాంక్ష ఉపాధి వల్ల ఏర్పడినటువంటి కల్పిత భేదం అని చెప్తున్నారే వాస్తవ భేదం లేదని చెప్తున్నారే మరి ఆ రెండు ఉపాధులు చెప్పండి అని ఆకాంక్ష ఏర్పడినప్పుడు తదు ఉభయం క్రమేణ దిదర్శ ఇసు ఈశ్వర ఉపాధి భూతం శక్తి నిరూపయతి ఇప్పుడు ఆ రెండు ఉపాధులను చెప్పడానికి గ్రంథకర్త మొట్టమొదలు ఈశ్వరుని యొక్క ఉపాధి ఏదైతే శక్తి ఉన్నదో దాని గురించి చెప్తూ ఉన్నాడు ముప్పై ఎనిమిదవ శ్లోకం శక్తి రస్తఐ వస్తు నియామిక ఆనందమయారభ్య గూఢ సర్వేసు వస్తు వస్తు నియామిక శక్తి అస్తి ఐశ్వర్య అంటే ఈశ్వరునికి సంబంధించినటువంటి ఈశ్వరునికి ఉపాధి భూతమైనటువంటి ఒకనొక సర్వ నియమనం చేసేటువంటి శక్తి అనేది ఒకటి ఉంది ఆ శక్తియే ఈశ్వరునికి ఉపాధి ఐశ్వర్యం అంటే ఈశ్వర ఉపాధి తయ ఈ సంబంధిని కాచిత్ సదసత్వాది అశక్య సర్వస్తు నియా బ్రాహ్మణ పృథివ్యాధి నా నియమ్య వస్తున్నా నియమన కర్తీ శక్తి అస్తి ఈశ్వరునికి సంబంధించినటువంటి అంటే ఈశ్వరునికి ఉపాధి భూతమైనటువంటి ఒకనొక సదసత్ విలక్షణమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి అంటే నిర్వక్తం అసఖ్య ఇది సత్తాని గాని అసత్తని గాని నిర్వచించి చెప్పడానికి అసఖ్యమైనటువంటి సర్వ వస్తువులను అంటే పృథివ్యాధి సకల వస్తువులను నియమనం చేసేటువంటి ఒక నియమన కర్తీ నియమనం చేసేటువంటి ఒక శక్తి అనేది ఉంది అంటాడు అంతర్యామి బ్రాహ్మణంలో ప్రసిద్ధం ఉన్నది యా పృథివ్యామి కిష్టం పృథివీ యమయతి యమున పృథివీ వేద అని అంతర్యామి బ్రాహ్మణంలో చెప్పబడినట్లుగా పృథిలో ఉండి పృథివిని నియమనం చేసేటువంటి ఏ శక్తి అయితే ఉందో అదే ఈశ్వరుని యొక్క ఉపాధి సా కుత్రిష్టతే కుతను ఉపలభ్యతే ఇచ్చి సంఖ్య మరి ఆ శక్తి ఎక్కడ మరి ఉంటే మాకు ఎందుకు లేదు ఎందుకు కనపడత లేదు విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు ఆనందమయం ఆరభ్య సర్వేసు ఆనందమయం మొదలుకొని సకల వస్తువుల పిండ బ్రహ్మాండాల యందు కూడా నిగూఢమై ఉన్నది అందుకని అది ఉపలబ్ధి కాదు ఉపలబ్ధి అయితే లేదని శక్తి లేదు ఇట్లా కాదు ఉన్నది కానీ అది నిగూఢమై ఉన్నందు ఉపలబ్ది కాదు ఆనందమయా దిశ సర్వేసు వస్తు కూడా వర్తతే ఆనందమయ కోసం మొదలుకొని అంటే మనం ఏమని తెలుసుకున్నాము అజ్ఞానమే కదా ఆనందమయ కోసం అజ్ఞానం మొదలుకొని లేదా ప్రియామోద ప్రమోద వృత్తులతో కూడుకున్నటువంటి ఏదైతే ఆనందమయ కోసం అక్కడ మొదలు పని అంతఃకరణము సత్వగుణ కార్యము ఆ సత్వగుణ కార్యమైన అంతఃకరణములో రెండు వృత్తులు ఉంటాయి ఒకటి సుఖాకార వృత్తి ఒకటి ప్రియా మోదాది వృత్తులయందు ఉన్నటువంటి సాత్విక వృత్తి ఒకటి ఆ సాత్విక వృత్తి మళ్ళీ అంతఃకరణం ఏదైతే ఉందో అదే ఆనందమయ కోసం అనబడుతుంది అంటే సంక్షేపంగా చెప్పాలంటే అహంకారం మొదలుకొని అని చెప్పండి అహంకారం మొదలుకొని పిండ బ్రహ్మాండాల అంతటా కూడా అన్ని వస్తువుల్లో నిగూఢమై ఉన్నది ఆ శక్తి అత నా ఉపలభ్యత ఇత్యత అందుకని ఆ శక్తి మనకు ప్రతీతి అవ్వటం లేదు కనపడట లేదు అంత మాత్ర లేదు కాదు సకల వస్తువులను నియమనం చేస్తుంది యాభై ఎనిమిదవ చూడండి శక్తి అధిష్టాన సవయవ ఉభయ రూపత క గ్రహణ హై ధర్మ నిరూపణ కక్తి అనివచనీయ హో శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు రాసినటువంటి వేక చూడమనిలో నూట పదకొండో శ్లోకం చెప్తుంది ఇదే విషయాన్ని సన్నాప్య సన్నాపత్మిక హ్యుభయాత్మికను సాగాప్యనంగా హ్యుభయాత్మికనో మహాద్భుత నిర్వచనీయ రూప అది సత్యాన్ని చెప్పడానికి గానీ అసత్తాన్ని చెప్పడానికి గాని ఉభయ రూపం చెప్పడానికి గానీ రాదు మరి అధిష్టాన బ్రహ్మం కంటే భిన్నమని గాని అభిన్నమని గాని ఉభయ రూపమని కూడా చెప్పడానికి రాదు మరి అది సవయవం అని గాని నిరవయమని గాని లేదా సవయవ నిరవయవ ఉభయ రూపం గాని చెప్పడానికి రాదు అటువంటి మహా అద్భుతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటిది మాయా అదే ఇక్కడ శక్తి అని శ్రీ విద్యారణ్య గురుదేవులు చెప్తూ ఉన్నారు ఈ విధంగా ముప్పై శ్లోకం తెలుసుకున్నాము తొంభై అంకం చూడండి నియమేన అనుపలభ్యమానా తసత్వమేవ కం న్యా ఇది ఆశంక్య సరే ఇది నియమం చేత గిట్ల ఉన్నది అట్ల ఉన్నది అని చెప్పడానికి రాదు అది ఉపలభ్యం కాదు అని అంటే అది లేదు కావచ్చు అసద్రూపం కావచ్చు అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు అది అసద్రూపం కాదు నాయనా జగన్ నియమన అన్యతానుపత్య సా అవశ్యం అభిపేత్య ఆహ చూడు ఒకవేళ శక్తి గనుక లేనట్లయితే ఈ వస్తువులలో వాటి వాటి స్వరూప ధర్మాలన్నీ కూడా అస్తవ్యస్తమైపోతాయి పృథివీ జలము అగ్ని వాయువు వీటి ధర్మాలన్నీ కూడా ఒకదానిలో ఒకటి కలిసి అస్తవ్యస్తమైపోయి ఏది పృథ గా తెలియకుండా అయిపోతాయి ఈ శక్తి ఉన్నందువలనే పృథ్వీ ధర్మం పృథ్వీ ఉన్నది వాయువు ధర్మం ఉన్నది జల ధర్మం జలంలో ఉన్నది తేజ ధర్మం తేజంలో ఉన్నది వాటి వాటి ఘట పట మొదలనేటువంటి అన్ని వస్తువుల్లో వాటి వాటి ధర్మాల చేత నియమితమై వాటి వాటి కార్యాలు చేస్తూ ఉన్నాయి ఒకవేళ శక్తి గనక లేకపోతే అంత అస్తవ్యస్తమైపోతుంది అందుకని జగన్ నియమన అన్యథానుపపత్య అన్యతానుపత్తి చేత ప్రసాదిక పినస్తి అదృష్టి వైషమ్యం సర్వశైవ బలాదిక సిద్ధాంత బిందులో వచ్చింది అంటే అర్థాపత్తి ప్రమాణం అర్థాపత్తి ప్రమాణం ఇది అన్నిటికంటే ప్రబల ప్రమాణం అని చెప్పింది ఉన్నది అస్థి వస్తు ప్రసాదిక వస్తువును నిరూపించేటువంటి అన్యతానుపపత్తి రూప అర్థాపత్తి ప్రమాణం ఏదైతే ఉన్నదో అదే అదృష్టి వైషమ్యం అంటే మనకు ఏదైతే అగోచరమైనటువంటి విషయం ఉంటుందో ఆ అగోచరమైన విషయంలో ఏదైతే వైషమ్యం అంటే విషమత లేదా వివాదం ఉంటుందో ఆ వివాదాన్ని పిండి పిండి ఈ అర్థాపత్తి ప్రమాణము ఈ అన్యతానుపపత్తి ప్రమాణము అందువల్ల జగన్ నియామక శక్తి అనేది ఒకటి ఉంది అని అంటూ ముప్పై తొమ్మిదో శ్లోకం వస్తుంది శక్త్యానోన్యర్మ సాంకర్యాత్ విప్లవేత జగత్ ఖలు చూడనా వస్తు యథా శక్త్యా నయేవ నియమేరన్ ఈ శక్తి చేత వస్తుర్మాలు ఒకవేళ నియమింపబడకపోతే పృథ్వీలో పృథివీత్వ ధర్మము జలములో జలత్వ ధర్మము ఇంకా వాటి వాటి గుణాలు దీనిలో ఉండవలసినవి దానిలో ఉంటాయి దానిలో దీనిలోకి రావు దీనిలో దానిలో రావు ఇది చేసే కార్యం అది చేయది అది చేసే కార్యం చేయది అందుకని వాటి వాటి వస్తు ధర్మాలు ఏవైతే నియమం చేత నియమింపబడుతున్నాయో అవన్నీ శక్తి కనుక లేకపోతే తల అన్యోన్య ధర్మ సాంకర్యాత్ అన్య ధర్మాల అన్యంలో వచ్చేసి సాంకర్యం ఏర్పడుతుంది జగత్ అంతా విప్లవేత అంటే అస్తవ్యస్తమైపోతే సుమా అందువల్ల సర్వ వస్తు నియామకమైనటువంటి ఒక అనొక శక్తి అనేది ఉంది అని మనం తప్పకుండా అభ్యుపేతవ్య తప్పకుండా స్వీకరించాలి అని శ్లోకం ద్వారా చెప్పాడు తొంభై అంకం చూడండి వస్తువునా పృథివ్యాధి నా ద్రవత్వాదయో య శక్తి నా వ్యవస్థాప్యంతే తదా తేషాం ధర్మానం సాంకర్యాత్ విమిశ్రమేణ ఏకత్ర అవస్థానాత్ జగద్ విప్లవేత అవ నియత వ్యవహార విషయతాం ప్రాప్నుయార్థు ఇది ప్రసిద్ధి జ్యోతయతి ఒక్కొక్క వస్తువులో దాని దాని యొక్క ధర్మం ఉంటుంది ఏ విధంగా పృథివీ నందు ఉంటుంది జలంలో ద్రవ్యత్వం ఉంటుంది తేజంలో ఉష్ణత్వం ఉంటుంది ఏ వస్తువు యొక్క ధర్మం ఆ వస్తువునందే ఉంటుంది అన్ని వస్తువునందు పోవడం లేదు ఒకవేళ ఈ శక్తి నియామకం కనుక మనం స్వీకరించకపోతే అన్య ధర్మాల అన్యంలో కలిసి సాంకర్యం ఏర్పడి విమీశ్రమైన ఏకత్రావస్థానా అన్ని కలిసి ఒకే చోట ఉన్నట్లయితే జగత్తు విప్లవేత అంటే అనియత వ్యవహార విషయత ప్రాప్నవ నియమిత వ్యవహారం జరగది అంత జలం చేసే పని పృథ్వ చేస్తారు పృథి జలం చేస్తే అసలు ఇది జలము ఇది పృథి అని కూడా గుర్తించడాకుండా పోతుంది అందుకని ఈ వ్యవహారము భంగమైపోతుంది అందువల్ల సర్వ నియామకమైనటువంటి శక్తి అనేది ఒకటి ఉంది అని మనము తెలుసుకోవాలి కలు అనే శబ్దము ప్రసిద్ధి దోతకం ఉన్నది అంటే ప్రసిద్ధమైనటువంటి శక్తి అనేది ఒకటి ఉంది అని తెలుసుకోవాలి తొంభై అంకం నన్ను జడా అసహ జగన్ నియామకత్వం నా ఇత్యా సంఖ్య చిచ్చాయ ఇచ్చే అయితే స్వామీజీ జడమైనటువంటి శక్తిలో సకల వస్తువులను నియమించే సామర్థ్యం ఎక్కడ ఉంటుంది స్వామీజీ ఇప్పుడు ఒక రథం ఆ రథం దానికంత అదే కదులుతుందా చెప్పండి ఎందుకు అది జడమున్నది చేతన వస్తువు చేత అధిష్ఠితమైనప్పుడే ఆ రథం కదులుతుంది గాని కేవల జడ వస్తువులో చలనం ఉన్నదా లేదు అట్లా కేవల జడమైనటువంటి ఈ శక్తి అందు సర్వనియామకత్వం ఎలా సంభవిస్తుంది స్వామీజీ అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు శ్లోకాన్ని ప్రవృతం చేస్తున్నాడు చిచ్చాయావేశాతి సా శక్తి చిాయావేషత చేతన ఇవ విభాతి ఆ జడమైనటువంటి శక్తి చేతనాన్ని ప్రతిబింబించుకొని చేతనం యొక్క ఆభాషను ఛాయను తీసుకొని చేతనం వలె కనపడుతుంది లక్షణాలు లేవు కానీ దీనికి అధిష్టానం చేతనం కాబట్టి ఆ చేతనం యొక్క చేతనత్వాన్ని దీనియందు ప్రతిబింబించుకొని ఇది కూడా చేతనవంతమయ్యి చేతనం వలనే పనిచేస్తుంది తొంభై ఎనిమిదో అంకం చూడండి సా శక్తి చిచ్చాయావేశ అంటే చిదాభాస ప్రవేశాత్ చేతనయ అంటే చేతనవత్వం ఆపన్నా విభాతి అంటే ప్రతీయతే అత అం ఘటతే ఇత్య చేతనం నందు అధిష్ఠితమై చేతనం ఉన్నందువలన చేతనము యొక్క చిచ్చక్తిని దాని ఎందు ప్రతిబింబించుకొని చేతనం వలె విభాతి అంటే ప్రతీయమానం అవుతుంది అందుకని అది పృథ్వ్యాధులను అన్నిటిని కూడా నియమనం చేసేటువంటి సామర్థ్యం గలదై ఉంటుంది కాబట్టి దానికి ఆ నియమకత్వం సంభవిస్తుంది అని చెప్పినాడు అస్తూ ప్రస్తుతేతం ఇది అత ప్రస్తుతము ఏదైతే బ్రహ్మమునకు జీవేశ్వర విభాగం చేత పరిచ్ఛేదం వచ్చింది అని మనం చెప్పుకుంటున్నాం కదా మరి ఇక్కడ ఈ ప్రసంగంలో ఈ విధంగా చెప్పుకుంటే ఏమొచ్చినట్లయింది అని అంటే సౌ శక్తి హి చర్మదారయ స సంయోగ సంబంధ తస్మాత్ బ్రహ్మ సత్యాది లక్షణం ఈశ్వరత్ సర్వజ్ఞాత్వాది ధర్మయోగిత ప్రచేతనగా ప్రాప్నుయా అయితే సత్యం జ్ఞానం అనంతము అని చెప్పుకున్నటువంటి ఏ బ్రహ్మం ఉన్నదో ఆ బ్రహ్మమే ఈ ఉపాధి యోగం చేత ఈశ్వరత్వాన్ని సర్వజ్ఞతము సర్వశక్తి మత్వము మరి వ్యాపకము తృష్టి స్థితి లయకర్త అని ఈ ప్రకారంగా ఈశ్వర ధర్మాలతో కూడుకున్నటువంటి అదే ఈశ్వరత్వాన్ని పొందుతుంది ఎవరు ఆ సత్యాది లక్షణమైనటువంటి బ్రహ్మమే ఈ జడమైనటువంటి ఉపాధి చేత ఈశ్వరత్వమును పొందుతుంది చూసారా ఆ బ్రహ్మమునకే ఈశ్వరత్వం వచ్చింది ఈ కల్పితమైనటువంటి మాయా యోగం చేత ఈ శక్తి యోగం చేత అందువల్ల ఈ శక్తి ఆ శుద్ధ చేతనానికి ఉపాధి ఆ శుద్ధ చేతనమే ఈ యోగం చేత ఈశ్వరుడు అనపడతాడు అంతేగాని ఈశ్వరుడు అనేవాడు పృథగ్గా లేడు శుద్ధ చేతనం కంటే ఉపాధి యోగం వల్లనే ఈశ్వరత్వం వచ్చింది అట్లే ఇప్పుడు జీవత్వ ఉపాధి భూతం కోసం ప్రాగేవ అభితత్వాత తిండి జీవత్వం ఇదాని ఆహా ఈశ్వరుని యొక్క ఉపాధి శక్తిని నిరూపణ చేసి ఆ శక్తి యోగం చేత ఈశ్వరత్వం వచ్చిందని చెప్పి ఇప్పుడు ఆ శక్తియే మాయా చ అవిద్యాచ స్వయమేవ భవతి అని నృసింహ ఉత్తర తాపన యూపనిసరి చెప్పిన ప్రకారంగా ఆ శక్తి రూప ఏ ప్రకృతి ఉన్నదో మాయ ఉన్నదో అదే అవిద్య రూపం చేత అయ్యి జీవునికి ఉపాధి అయ్యింది జీవత్వ ఉపాధి భూతానం కోశానం జీవునికి ఆ అవిద్య అయ్యి అతనికి ఈ శరీరాదు కల్పించి అందులోనే ఈ పంచకోశాల యొక్క భ్రాంతిని కూడా కల్పించింది అంటే ఇప్పుడు జీవుడు ఏమైనాడు పంచకోశాల చేత అవచ్చునుడైనాడు అందుకని కోశానం రాగేవ అభితత్వాతో అన్నమయ ప్రాణమయ మౌనమయ విజ్ఞానమయ ఆనందమయ అనేటువంటి పూర్వమే మనం చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి తన నిమిత్తకం జీవత్వం విధానం ఆహా ఆ కోశాల నిమిత్తం చేత ఇతనికి జీవత్వం వచ్చింది పంచకోశాలు ఉపాధి అని చెప్పండి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉపాధి అని చెప్పండి లేదా అన్నిటికీ మూల కారణం అవిద్యనే చెప్పండి ఈనకేన ప్రకారైనా ఆ ప్రకృతి ఇప్పుడు శక్తి చెప్పుకున్నామే అదే జీవానికి ఉపాధి అయ్యి జీవుడుగా వివరింపటకు అని నలభై శ్లోకాన్ని చెప్తున్నాడు కోశోపాధి యాతి బ్రహ్మ ఇవ పిత పితమహ్చక పుత్ర పౌత్రో యథా ఆ శక్తి కోశ పంచక ఉపాధి వివక్ష చేత ఆ శుద్ధ బ్రహ్మమే జీవతం యాతి జీవత్వాన్ని పొందింది అయితే స్వామిజీ ఒకటే చేతనము జీవత్వాన్ని ఈశ్వరత్వాన్ని ఎలా పొందగలుగుతుంది అనంటే చూడు ఒకటే వ్యక్తి తన కుమారుని యొక్క చేత పిత అనబడతాడు ఆ వ్యక్తి తన మనుమని యొక్క అపేక్ష చేత తాత ఆనబడతాడు వ్యక్తి ఒకటే కదా భిన్న ఉపాధుల చేత భిన్న భిన్నంగా వ్యవహారం అవుతుందా లేదా ఒకే వ్యక్తి అందు పిత అనబడుతున్నాడు పితామహుడు అనబడుతున్నాడు ఒకటే వ్యక్తి అట్లే ఒకటే చైతన్యం జీవత్వ వ్యవహారము ఈశ్వరత్వ వ్యవహారము ఈ భిన్న భిన్న ఉపాధుల చేత భిన్న వ్యవహారం జరుగుతుంది కాని చేతనం మాత్రం ఒక్కటే అని చెప్పినాడు నాలుగవ అంకం చూడండి కోశాహ ఏ కోశోపాధి ఈ పంచకోశాలే ఉపాధిగా కలిగినటువంటి వాడు కోశోపాధికుడు తద్వివక్షాయా అంటే పర్యాలోచన క్రియమాణాయం బ్రహ్మ యొక్క సత్యాది లక్షణం ఏవ జీవతాం అంటే జీవత్వ వ్యవహార విషయత గచ్చతి ఈ పంచకోశాలు అనేటువంటి ఉపాధి చేత సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ చెప్పబడినటువంటి ఏ బ్రహ్మం ఆ బ్రహ్మమే జీవత్వాన్ని పొందింది అంటే జీవుడు అని వ్యవహారానికి యోగ్యమంది అని ఈ విధంగా చెప్తే అప్పుడు శంకాకారుడు అంటాడు నన్ను ఏకశ విరుద్ధ ధర్మ ద్వయ యోగివం యుగపత కోప దృష్టచరం ఎత్తి ఆశంఖ్య ఆహా స్వామీజీ ఒకే ఒక చైతన్యము నాకు విరుద్ధ ధర్మాలతో యోగము అంటే సంబంధము ఒకేసారి ఎలా అవుతుంది స్వామీజీ ఎక్కడ కూడా అట్లా అనుభవం లేదే అని ఈ విధంగా శంక సమాధానం చెప్తున్నాడు యథా ఏక ఏ దేవదత్త ఏకదా ఏ పుత్రం ప్రతి పితత్రం ప్రతితో పితామహం బ్రహ్మ అపి కోశోపాధి వివక్షాం జీవోభవతి శక్తి ఉపాధి వివక్ష ఈశ్వర చూడు ఒకే దేవదత్తుడైనటువంటి వ్యక్తి తన యొక్క కుమారుని యొక్క అపేక్ష చేత తండ్రి అనబడతాడు మనుమని యొక్క అపేక్ష చేత తాత అనబడతాడు కాని వ్యక్తి మాత్రం ఒకడే భిన్న భిన్న ఉపాధుల చేత భిన్న వ్యవహారం అతని ఎందు జరుగుతుంది అదే ప్రకారంగా బ్రహ్మ ఆపి పంచకోశ రూప ఉపాధి చేత జీవుడు శక్తి ఉపాధి యోగం చేత ఈశ్వరుడు ఇందులో ఆశ్చర్యమేమున్నది అసంభవం ఏమున్నది అని నలభై శ్లోకం ద్వారా చెప్పినాడు వాస్తవంగా విచారం చేస్తే ఈ ఉపాధులని గనక మనము ఉపేక్ష చేసినట్లయితే వీటిని వదిలినట్లయితే శుద్ధ చేతనంలో జీవత్వం లేదు నా ఈశ్వరత్వం లేదు ఏమీ లేదు ఈశ్వరత్వం జీవత్వం ఉపాధి ద్వయ కల్పితం అంటే వాస్తవంగా జీవత్వం ఈశ్వరత్వం బ్రహ్మ లేదు అనంటూ దృష్టాంత సహితంగా చెప్తూ ఉన్నాడు నలభై రెండవ శ్లోకం చూడండి పుత్రాదేర వివక్షాయా నా పితాన పితామహ తద్వన్యసో నా పి జీవ శక్తి కోశా శక్తి మరియు కోశము అనేటువంటి ఉపాధుల యొక్క వివక్షను తొలగించినట్లయితే నా ఈశ నాపి జీవ ఈశ్వరుడు కాదు జీవుడు కాదు ఏ విధంగా పుత్రుని యొక్క వివక్ష మనుమని యొక్క వివక్ష తొలగించినట్లయితే దేవదత్త అనేటువంటి వ్యక్తుని తండ్రి కాదు నా తాత కూడా కాదు పితా కాదు పితామహుడు కూడా కాడు అతడు అదే విధంగా ఈ శక్తి మరియు కోసం ఉపాధి వివక్షను వదిలితే బ్రహ్మం నందు ఈశ్వరత్వం లేదు నా జీవత్వం లేదు ఇప్పుడు పదవ అంకం చూడండి ఇదాని జ్ఞానస్య ఫలమాహ ఈ విధంగా ఉపాధి వల్లనే శుద్ధ చేతనం నందు భేదము అంటే పరిచ్ఛేదం మనకు ప్రతీతి అవుతుంది కానీ వాస్తవంగా పరిచ్ఛేదం లేదు అంటే అనంతము సిద్ధమైంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని సిద్ధమైంది ఆ సత్య జ్ఞానానందాది లక్షణమైనటువంటి ఏ పరబ్రహ్మ చైతన్యం ఉన్నదో అదే ప్రత్యేగాత్మ అని మనం ఇంతవరకు అనేక శ్రుతుల ద్వారా అభేదంగా తెలుసుకుంటూ వచ్చినాము అందుకని ఆ ప్రత్యేగాత్మనే పరమాత్మ పరమాత్మనే ప్రత్యేగాత్మ అని ఈ విధంగా అభేదంగా తెలుసుకున్నట్లయితే ఈ అభేద జ్ఞానం చేత ఫలం ఏమిటయ్యా అంటే అంతిమ శ్లోకాన్ని చెప్తూ ఉన్నాడు ఏ వం బ్రహ్మ వే బ్రహ్మ నో నాస్తి జన్మాత జాయతే యహ అంటే ఎవడైతే ఏవం ఈ ప్రకారంగా అంటే ఏ ప్రకారంగా ఆ బ్రహ్మమును తన స్వరూపముగా తెలుసుకున్నట్లయితే అంటే నేను బ్రహ్మమును అని తెలుసుకుంటే తాను బ్రహ్మమే అయిపోతాడు బ్రహ్మవేద బ్రహ్మ ఇవ భవతి మనకు ముండక శృతి చెప్తూ ఉంది బ్రహ్మను నాస్తి జన్మాత ఆ బ్రహ్మమునకు జన్మము లేదు ఉపలక్షణంగా మరణము లేదు ఎలాంటి జన్మాది వికారాలు లేవు కాబట్టి ఆ నిర్వికారమైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడు అవుతాడు ఎంతవరకు నేను శుద్ధ చైతన్యమును పరబ్రహ్మమును అని ఈ జీవత్వము మరి వికారాలు ప్రాంతి చేత ప్రతీతి కానీ ఎప్పుడైతే నేను శుద్ధ చైతన్య స్వరూపుడు అను పరబ్రహ్మను అని తెలుసుకుంటాడు ఈ జన్మాది వికార భ్రాంతి పొయి అతడు నిర్వికారమైనటువంటి అసంగ కూటస్థ అఖండ ఏకరస సచిదానందమైనటువంటి అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడు అవుతాడు పునః ఏసాయతే అట్ల తెలుసుకున్నట్లయితే ఇక ఈ పురుషునికి పునః మళ్ళీ జన్మ అంటూ ఉండదు నస పునరా వర్తతే నస పునరా వర్తతే శబ్దాత శబ్దాత్ అనావృతి శబ్దాత్ గత్వా నని వర్తంతే తద్ధామ పరమమ్మ అని శృతులు స్మృతులు చెప్పిన ప్రకంగా బ్రహ్మ సూత్రం చెప్పిన ప్రకారంగా అతనికి పునః జన్మ ఉండదు అతడు విధేయ పొందుతాడు ఇది పంచకోశ వివేకం వల్ల కలిగేటువంటి ప్రయోజనం మొదలె ఆరంభంలో ప్రతిజ్ఞ శ్లోకంలో ఏం చెప్పినాడు గుహాహితం హితం ఎత్తత్ పంచకోశ వివేకత బుద్ధుం శక్యం తత్వ కోశ పంచకం ప్ర వివిచ్చతే పంచకోశాలను వివేకం చేసినట్లయితేనే మనకు ఆ బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది బ్రహ్మం చేత ఆభేద బోధవుతుంది తద్వారా మోక్షం సిద్ధిస్తుంది అందుకని బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి పంచకోశ వివేకం చేయబడింది ఆ పంచకోశ వివేకం వల్ల కలిగే ఫలం ఏమిటి అంటే ఇప్పుడు చెప్పినాడు బ్రహ్మము తెలిసిపోతుంది బ్రహ్మ ఎప్పుడైతే తెలుస్తుందో బ్రహ్మ బ్రహ్మయో భవతి ఆ బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు అతనికి మళ్ళీ పునర్జన్మ ఉండదు అని ఇది శ్రీ పంచదశ్యామ్ పంచకోశ వివేక అనేటువంటి మూడవ ప్రకరణము సమాప్తమైంది ఈ శ్లోకానికి టీక చూడండి యహ శ్లోకంలో యహ అన్నాడు కదా యహ అంటే ఎవడు సాధన చతుస్తే సంపన్నహ వివేకము వైరాగ్యం షట్ సంపత్తి ముముక్ష అనేటువంటి సాధన చతుష్ట సంపత్తి ఏనికైతే కలదో అటువంటి వాడు చక్కగా గురుశాస్త్రాన్ని ఆశ్రయించి శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేసినట్లయితే మరి తత్వం పదార్థ శోధన చేసినట్లయితే అతనికి బ్రహ్మాత్మల యొక్క ఏకత్వ జ్ఞానము కలుగుతుంది ఆ జ్ఞానం చేత జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పిన ప్రకారంగా బ్రహ్మవేదో భవతి అని చెప్పిన ప్రకారంగా విముక్త విముచ్చే అని చెప్పిన ప్రకారంగా అతడు సదా ముక్తుడైపోతాడు ఏం ముక్త ప్రకారేణ పంచకోశ వివేక పురస్సరం బ్రహ్మ ప్రత్యేక భిన్నం లక్షణం వేద అంటే సాక్షాత్కరవతి ఏష స్వయం బ్రహ్మ భవతి పంచకోశాలను చక్కగా వివేకం చేసి సత్యం జ్ఞానం అనంతం అని చెప్పబడినటువంటి ఏ బ్రహ్మ లక్షణం అయితే ఉందో ఆ బ్రహ్మ లక్షణం కలిగినటువంటి ఈ ప్రత్యేకాత్మ ఉన్నది అని బ్రహ్మను ప్రత్యేగాత్మను అభిన్నంగా ఎప్పుడైతే తెలుసుకుంటాడో వేదా అంటే సాక్షాత్కరించుకుంటాడు ఏషా అతడు స్వయం బ్రహ్మయో భవతి అతడు స్వయంగా బ్రహ్మమే అయిపోతాడు సయోహవై తరమం బ్రహ్మవేద బ్రహ్మయో భవతి బ్రహ్మవేద ఆప్నోతి పరం ఇత్యాది శ్రుతిభ్యహ ఈ శృతులన్నీ కూడా బ్రహ్మము ఎరిగిన బ్రహ్మమే అయిపోతాడు ఈ విధంగా శృతులు చెప్తుండం తాను బ్రహ్మ రూపుడు అయిపోతాడు తథహింహ మరి ఇప్పుడు ఏమైనట్లు ఏం చెప్పినట్లు అని అంటే బ్రహ్మణ జన్మ నాస్తి అత యాయతే బ్రహ్మకు జన్మ మరణాలు ఉండవు కాబట్టి బ్రహ్మరూపుడు అయినటువంటి ఇతనికి కూడా మళ్ళీ జన్మ మరణాలు ఉండవు నా జాయతే మరియతే వా కదాచిత్ లేదా విపక్షిత్ అని బ్రహ్మ అభిన్న ఆత్మకు జన్మ మరణము మరి మధ్యలోని వికారాలు జాయతే అస్థి పరిణమతే అపక్షీయతే అనేటువంటి భావ వికారాలు ఉండవు కాబట్టి ఇత్యాది శ్రుతే బ్రహ్మన తావ్ జన్మ నాస్తి అని తన బ్రహ్మకు జన్మ అంటూ ఉండదు అత ఏ విద్వాన్ అవి స్వాత్మన తద్రూపత్వ అవగామాత్ నయేవ జాయతే అదేవిధంగా ఈ విద్వాన్ అంటే ఈ అధికారి అయినటువంటి విద్వాన్ పురుషుడు బ్రహ్మం చేత అభిన్నంగా తనను తెలుసుకున్నాడు కాబట్టి స్వాత్మన తద్రూపత్వాత్ తన స్వరూపము తన స్వ ఆత్మ బ్రహ్మరూపముగా తెలుసుకున్నాడు కాబట్టి జన్మించడు న పునరావర్తతే ఇది శ్రుతేర్థంగా బ్రహ్మం చేత అభిన్నంగా తన స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అతడు మళ్ళీ పునః స నా ఆవర్తతే అతడు మళ్ళీ తిరిగి జన్మమునకు రాడు అంటే అతడు విధేయ కైవల్యాన్ని పొందుతాడు అనేది శ్రుతి యొక్క తాత్పర్యము యాభై తొమ్మిదవ టిపణం చూడండి జైసే నిర్వికార కుంతేకే పుత్ర కర్ణ విషయ రాధా పుత్రు అనగా దాసభావుకి ప్రతీతి భయ హే తేసే నిర్వికార చిదానంద ఘన బ్రహ్మ విషయ అవిద్యాకరి జీవభావికి ప్రతీతి ఓవే హే యాతే రువుకు సర్వదా బ్రహ్మరూపునైతే వాస్తవ జన్మ అధిక సంసారక అభావ్ హి హై ఏ విధంగా నిర్వికారమైనటువంటి కుంతిపుత్రుడైన కర్ణునియందు రాధాపుత్రుని యొక్క భ్రాంతి కలిగింది అదే విధంగా నిర్వికారమైనటువంటి సచిదానంద ఘన బ్రహ్మమునందు సకల జీవులకు అవిద్య చేత జీవభావము ప్రతీతి అవుతుంది యాతి సరువుకు సర్వదా బ్రహ్మరూపు అనేతే అందువలన అందరు కూడా ఎల్లప్పుడు బ్రహ్మరూపులయే ఉన్నందులన వాస్తవంగా జన్మాది వికారాలు మరియు సంసారము ఎవరికి కూడా లేనే లేదు అభావం తథాపి అయినా కూడా అవిద్యాకృత జీవ అజ్ఞానియకు అపనే ఆపు వేసే జన్మాదికి ప్రతీతి ఒకవే అయినప్పటికీ కూడా అవిద్య చేత అజ్ఞాని జీవులకు జన్మ మరణాల యొక్క ప్రతీతి ఉంది అంటే నేను జన్మించినాను నేను మరణిస్తాను అనేటువంటి భ్రాంతి కలుగుతున్నది వచన సేకర్ణకు కొంతి పుత్రకే జ్ఞానకరి రాధా పుత్రతాకే నివృత్తికి న్యాయ జ్ఞానికు గురు ఉపదేశే నిర్వికార అప్న బ్రహ్మభావకే జ్ఞానకరి నేత్ర ఆవరక దోషకి న్యాయ స్వ ఆవరక అవిద్య అంశుకి నివృత్తి ద్వారా జన్మాది సంవసారికి నివృత్తి ప్రతీతి ఓవ్యావయ్ ఏ విధంగా కర్ణుడికి సూర్యుని యొక్క వచనాల చేత నేను రాధాపుత్రుని కాదు వాస్తవంగా నేను నిర్వికారమైనటువంటి కొంతి పుత్రుడని అని జ్ఞానం కలిగినప్పుడు రాధపుత్ర భావము నివృత్తమైనట్లు జ్ఞానికి గురు శాస్త్రాలను ఆశ్రయించినప్పుడు గురుదేవుని యొక్క అనుగ్రహం చేత వారి యొక్క శ్రీముఖం నుండి తత్వంసారి మహావాక్యాలను శ్రవణం మనను నిరుద్యాసనము తత్వం పదార్థ శోధన మొదలైనవి చేసినప్పుడు తన యొక్క వాస్తవమైనటువంటి నిర్వికార పరబ్రహ్మభావము గుర్తుకొస్తుంది అహం బ్రహ్మాష్టమి జ్ఞానం చేత నేత్రం యొక్క ఆ దోషం పోయినప్పుడు ఏ విధంగా స్పష్టంగా పదార్థాలు గోచరిస్తాయో అదే విధంగా శ్రీ గురుదేవుని యొక్క ఉపదేశం వలన అహం బ్రహ్మాస్మ జ్ఞానం కలగగా ఆ జ్ఞానం చేత స్వరూప ఆవరక అజ్ఞానం నివృత్మైనప్పుడు జన్మాది సంసారం యొక్క అవుతుంది అంటే నాకు ఎప్పుడు కూడా జన్మ మరణము లేదు నేను నిర్వికారమైనటువంటి అఖండ అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ చైతన్యం నే ఉన్నాను అహం బ్రహ్మాస్మి బ్రహ్మవాహమస్మి అని ఈ విధంగా తన యొక్క వాస్తవ స్వరూపము తెలిసి ఈ విధంగా పంచకోశాలను వివేకం చేసినట్లయితే పంచకోశాలకు అధిష్టానమైనటువంటి పంచకోశాలకు సాక్షి అయినటువంటి ఏ పరబ్రహ్మ చైతన్యం ఉన్నదో అది నా స్వరూపం అని అతడు శరీరం ఉన్నంత వరకు జీవన్ముక్తుడుగా ఉండి తస్య తావదేవ చరం ఎవరిన విమోక్ష చెప్పిన ప్రకారంగా ప్రారంధ క్షయానంతరము అతడు విధేయ కైవల్యాన్ని పొందుతాడు మళ్ళీ అతనికి పునర్జన్మ అని భావము ఇది శ్రీమద్పరహంస పరివరాజకాచార్య శ్రీమద్ భారతీతీర్థ విద్యారణ్య మునివర్య కింకరేణ రామకృష్ణాఖ్య విదుషా విరచిత పంచకూష వివేకవ్యాఖ్యా సమాప్త అనంటూ పంచకోశ వివేకం అనేటువంటి మూడో ప్రకరణం సమాప్తం అయింది పండిత్ పీతాంబర్జీ వారు కూడా ఉపసంహారం చేస్తూ చెప్తున్నాడు ఇతి శ్రీమద్ పరమహంస పరివరాజకాచార్య బాపు సరస్వతి పూజ్య శిష్య పీతాంబర శర్మ విదుష విరచిత పంచదశ్యాహ పంచ వివేకస్య తత్వ ప్రకాశికాఖ్య వ్యాఖ్య ఈ విధంగా మూడో ప్రకరణము ఉపసంహారం చేసుకున్నాం రేపటి నుంచి నాలుగో ప్రకరణం హరి ఓం తచ్చ సహనా సహనౌ భునత్తు సహవీర్యకరవహై తేజస్వినధీతమస్తు మావిషావహై ఓ శాంతిశాంతిశాంతి